తామ అంత మాత్రముచే అనగా సుఖ దుఃఖములను కర్మలు ఇచ్చును అన్నంత మాత్రముచే ఈశా ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం ఈశ్వరుడై ఉండుట నహీయతే తగ్గిపోదు ఇతరు వలనగా ఈ సంస్కములకు ఈ కర్మఫలములకు అవశ్యం బాధిత అతి తప్పకల వెచ్చి తీరునము కూడా ఈశ్వరు చేతనే నిర్మిత నిర్మించబడినది అని చేతనే పెద్దలే అంటారంటే ఫలము లభించిందంటే కేవలం ఒక్క హేతు చేత లభించేతువులు ఉంటాయి దాంట్లో మనం ఏమనుకుంటాం ఈ కర్తృత్వ దృష్టి అలా ఉంటుంది నేను చేశాను పొందాను అంటాడు నేను చేశాను పొందాను కష్టపడ్డాను నాకు లభించింది అంటాడు అంటే ఏవైనట్టే కలిగి కర్మని బట్టి కర్మఫలం వచ్చేసింది అంటే కర్మ అనేది ఒక్కటే హేతువు అన్నట్టుగా చెప్తారు తప్పదు కర్మ ఈజ్ వన్ ఆఫ్ ది మెనీ ఫ్యాక్టర్స్ మెనీ వాటిల్లో కర్మ ఒక్కటి మాత్రమే ఈశ్వరుడు ఉంటాడు ఇంకా ద్రహుడు ఉంటుంది మరో మరో లక్ష ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కర్మ ఒక్కటే కర్మ మాత్రమే ఫ్యాక్టర్ కాదు అన్నప్పుడు ఇంకా కర్తృత్వానికి విలువ పోయింది చూడండి ఇంక కర్తృత్వం ఏముంది కర్తృత్వం కర్మ అంతేగా కర్మ యొక్క రోల్ చాలా తక్కువ చేసినప్పుడు కర్తృత్వం రోల్ కూడా పోతుంది అలా అక్కడ ఆ టాపిక్ మనం సెటిల్ చేసినాము ఇక భర్జితాని బీజానీ ఛాష్టవ్యా అసత్వోన్నీ ఇంకోశ కాబట్టి జ్ఞానము కర్మలను అందింటినీ నశింపజేస్తుందని అన్నారు కదా జ్ఞానాజ్ఞే సర్వకర్మాణి భస్మసాత్ కుటితే కర్మలన్నింటినీ నశింపజేసేస్తే ఇంకా మరి జ్ఞానికి ఇంకా కర్మలు ఉండకూడదు కాబట్టి ఇంకా సుఖదుఖములు ఉండరాదు అనే విషయం వస్తుంది కదా అంటే కాదు కర్మలు ఉన్నాయి సుఖదు జ్ఞానం మరి జ్ఞానం వస్తూనే పోకూడదు కదా జ్ఞానం వస్తూనే పోతాడు అని కనగలిగినట్లయితే ఎవరు లేదాంతా క్లాసుకి రాదు పోయి ముందు డాక్టర్ ఇంక నువ్వు రెండు రోజుల్లో పోతావని చెప్పినప్పుడు స్వామీజీ కబురు పెట్టారు సన్యాసం దాని పేరు ఆపత్ సన్యాసం అంటే ఆయనకి సన్యాసం తీసుకుంటే మనకి మోక్షం వస్తుందని ఇది ఒక విశ్వాసము ఈ విశ్వాసం చాలా ఎక్కువగా ఉండడం నేను గమనించా చాలా సన్యాసం పుచ్చుకుంటే మనకి జ్ఞానం కలిగిపోతుంది మోక్షం వచ్చేస్తుందని చెప్పేసి సన్యాసం సన్యాసం అని తిరుగుతూ ఉంటారు హృషికేశ్ వచ్చి అక్కడ అలా కొడు ఉంటారు సన్యాసం రాయా సన్యాసం ఏదైనా క్లాస్కి రాదా చదువుకోరా అంటే నాకు ఇప్పుడు చదువుకునే ఓపిక లేదు క్లాస్కి వచ్చే ఓపిక లేదు నువ్వు సన్యాసం ఇచ్చేసే అని యోగాలేదు ఎక్కడ కూర్చుంటే మీకు తెలీదు హృషికేశ్ కూర్చుంటే తెలుస్తుంది అనివే దీని మీద ఇంకొకటి కూడా ఉన్నది ఇప్పుడు జ్యోతిష్ఠోమం చేస్తే స్వర్గం వస్తుందన్నారు కదా అలా జ్యోతిష్తోమం పూర్తవుతూనే స్వర్గం వచ్చేస్తుందంటే ఎవ్వరూ చేయడారు జ్యోతిష్ణో ఎందుకంటే ఆయన చెయ్యాలి ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి కొంతకాలం జీవించాలి నేను సోమయాగని బిరుదాన్ని పెట్టుకోవాలి ఆ ఊర్లో వాళ్ళందరూ సోమయాగం చేశారని చెప్పేసి ప్రశంసించాలి ఇవన్నీ ఇవన్నీ లేకుండా అలా ఇది పూర్తి స్వర్గానికి వెళ్ళిపోతే కాబట్టి ప్రారంభ కర్మలు ఉన్నాయి జ్ఞానికి ప్రారంభ కర్మ ఉంటుంది మరి ప్రారంభ కర్మ ఉన్నట్లయితే అది జ్ఞాని యొక్క జ్ఞానికి సుఖదు కలిగిస్తే అది జ్ఞానానికి భంగం కాదా అని ఏదో అల్లాంటి తపస్సు లేవన ఇక్కడ సమస్య ఏమిటంటే కామ కర్మ కామ అంటే కోరిక కర్మ అంటే కోరికని బట్టి కర్మ వస్తుంది ఎప్పుడు కూడా కోరిక లేకుంటే కర్మ ఉండదు కోరిక అనేది అది స్ట్రెస్ ఫ్యాక్టర్ కోరిక అనేది ఇచ్చే స్ట్రెస్ అనే అది మనస్సులో ఒక ఇరిటేటెడ్ అది మనస్సులో ఇరిటేటెడ్ లోపల ఏదైనా పురుగు దూరిందనుకోండి మీరు అలా కూర్చొని ఉండలేదు వెంటనే ఆ దొకా ఉవతర పారిస్తే గానీ మీరు విశ్రాంతిగా ఉండలేరు కోరిక అలా చేస్త ఆ కోరిక ఎప్పుడైతే మనస్సులో పుట్టిందో వాడు స్థిరంగా శాంతంగా కూర్చోలేడు వాడు లేచి వెళ్లి ఆ కోరిక తీర్చుకోవడానికి కావలసిన పనిని చేసి తీరము కాబట్టి కామ కర్మ కామ లీడ్ కర్మ ఇప్పుడు అజ్ఞానికి ఇది సంసారం కామ లేదు మరి అజ్ఞాని అజ్ఞానికి సరిపడింది అజ్ఞానికి సర్దుబాటు అయిపోతుంది ఎందుకంటే వాడు అవడమే అజ్ఞాని కదా అజ్ఞానికి కామలు ఉంటాయి కానీ ఉంటే వాడు చేస్తూ ఉంటాడు ఆ కర్మల్ని బట్టి మళ్లీ వాడు జన్మనిస్తవలసూ ఉంటుంది ఓకే కర్మంతో చేశారంటే కర్మ ఫలమును అనుభవించుటకు మళ్లీ జన్మని ఇస్తారు ఈ జన్మలో ఫలం రాదండి మళ్లీ జన్మలో వస్తుంది అంటే ఇంకో జన్మ ఉంటుంది అంటే ఇంకా జన్మందంటే బంధమే మోక్షం ఎక్కడ జన్మది మోక్షం అంటే ఇంక జన్మ రాహించడానికి పేరు ఇది వ్యవస్థ ఇప్పుడు ఒక జ్ఞాని ఆయనకు కోరికే జరిగింది జ్ఞాని యొక్క ఇచ్చ జ్ఞానం వచ్చింది ప్రారంభ కర్మాధీనంగా ఇంకా బతుకున్నట్టు సుఖరుఖాలను అనుభవిస్తున్నాడు సరే దానికైతే అది చనిపెట్టాను కానీ ఇప్పుడు కొత్తగా కోరిక పుట్టింది జ్ఞానికి జ్ఞానికి ఏదో కోరిక పుట్టింది జ్ఞానికి కూడా కోరిక పుట్టింది కదండి వర్షం వస్తువు గొప్ప కాఫీ తయారు చేయాలని అది జ్ఞానం అన్నారు అలాగా అది కోరిక చిందా లెక్క కోరికే కదా ఏదో కోరిక పుట్టింది అదిగో ఆయన జ్ఞానం లేని తర్వాత జ్ఞానానంతరము జీవించి ఉన్న కాలంలో ఆయన కోరిక పుట్టింది కనుక కోరిక నుంచి కర్మ వస్తుంది కనుక కర్మ నుంచి ఫలం కొరకు మళ్లీ జన్మించక తప్పదు కాబట్టి జ్ఞాని కూడా తిరిగి జన్మించాల్సి ఉంటుంది ఇది అబ్జెక్షన్ ఓకే దీనికి దీన్ని మళ్ళీ సదుపాటు చేయాలి ఎందుకంటే జ్ఞానికి మళ్లీ జన్మలోకూడదు జ్ఞానికి మళ్ళీ జన్మ ఇంత ఈ పాటలు ఎందుకు ఈ నెల సర్దుబాటు చేస్తారంటే చూడయా గింజలు ఏం చేస్తారు విత్తనం గింజ గింజ అంటే విత్తనం అది అది నేలలో పాతితే మొక్క వస్తుంది అలాగే జ్ఞాని చేసినటువంటి కర్మ ఇచ్చని బట్టి చేసిన కర్మ మళ్ళీ జన్మం తీసుకురావాలి అది అది దాని విత్తనం సుదృష్టాంతం అది ఓకే ఈ సంసారుల యొక్క కర్మలు వాళ్ళ కోరికలు సంసారుల యొక్క కోరికలు అవి కర్మల రూపంగా పరిణమించి మళ్ళీ జన్మని అదే పరిస్థితి జ్ఞానికి కూడా ఉండదా అది ప్రశ్న సమాధానం ఉండదు ఎందువల్ల ఎటువంటి ఇచ్చా అనేది కర్మ జన్మను కలిగించే విత్తనము అని అంగీకరించినప్పుడు ఆ విత్తనం జ్ఞాని దగ్గర ఉంటే జ్ఞానికి కూడా మళ్ళీ జన్మని తీసుకురాక తప్పదు కదా ఇది గౌరవం దీనికి సిద్ధాంతం ఏంటంటే సింపుల్ సంసారి దగ్గరున్న ఇచ్చా కర్మ అనే విత్తనములు లైవ్ విత్తనములు అవి తప్పకుండా జన్మని కలిగిస్తాయి జ్ఞాని దగ్గర ఉన్న విత్తనములు వేయించుకున్న విత్తనము వేరుశకాయలు పచ్చిగా చెబిడితే మొక్కలు వస్తాయి వాటిని వేయించేసుకునే నూలు కూడా వేసి చక్కగా వేయించే ఇంకా మొక్క రాదు ఎలా మొక్క రాదు తినకపోయినా మొక్క రాదు కాబట్టి జ్ఞానుల యొక్క ఇచ్ఛలు వాటిని అనుసరించి చేసే కర్మలు వేయించిన విత్తనముల వంటివి కనుక తిరిగి ధ్యానికి జన్మని కలిగించవు మరి వేయించాలంటే వేడి జ్ఞానమే వేడి జ్ఞానాజ్ఞేనే కాబట్టి సరిపడేది అది శ్లోకం అలా అక్కడికక్కడ శరమిట్టుకుంటే కూడా జగత్ సత్యత్వాన్ని అంగీకరించి జగత్తుని ఎంతో కొంత సత్యత్వాన్ని అంగీకరించి ఈ వ్యవస్థ అంతా చేసుకుంటున్నారు జగత్తు నిత్యము సుఖదు మిత్యా జగత్తు మిత్యా కర్మ కల్పన జ్ఞాని కర్మ చేయడు దేహం చేస్తుంది కర్మ అని అలాగే మీరు కొట్టి పారేశారనుకోండి ప్రాసెస్ లో కొట్టి పారసారు అనుకోండి ఈ కానీ ఇక్కడ మాత్రం పాపం ఆచార్యులు ఓపికగా ఆ ప్రశ్నల సెటింగ్ చేసుకుంటూ ఉన్నారు తెలుసు ఇప్పుడు ఓకే బీజాం కర్మబీజములైనప్పటికీ భర్జితాని వేయించబడినవై అకార్యకరాన్ని తిరిగి జన్మను కలిగించేవి కాకుండా సంఖ్య ఉంటాయి కార్యకరాలు అంటే తిరిగి జన్మని కలిగించే దేహం అలా కాకుండా ఉంటాయి విత్తనాలు ఉంటాయి వేయించి పెట్టుకుంటే కదా నువ్వు డబ్బాలోకి వస్తున్నావు అవి ఇంకా మూలకత్తాయి అలాగే జ్ఞానులకు ఉండే ఇచ్చలు చేసే కర్మలు వేయించిన విత్తనముల వంటివి కనుక అవి తిరిగి జన్మనే జన్మనిచ్చుటే పనిని చేయవు అదే అంటారు విత్వీ జ్ఞాని యొక్క ఇచ్ఛ తాగా అర్థము చేసుకోవాలి నేను ఎప్పుడైనా వేరు వేయించుకుని డబ్బాలో పోసుకున్నారా పోసుకుంటాం అవి మొలకెత్తుతాయా మొలకెత్తావు ఎందుకని వేయించారు కనుక జ్ఞానులకు ఉండే ఇచ్చలు ఆ ఇచ్ఛను బట్టి వారు చేసే కర్మలు అట్టిగా మీరు తెలుసుకోండి ఓకే అసత్వబోధ ప్రాణశక్తి లేదని తెలియట వలన లేకపోతే అది ఓకే నేను మళ్ళీ అక్కడ విత్తనములు ఎందుకు మరి ఎందుకని మొలకెట్టలేదు వాటిల్లో ప్రాణశక్తి లేదు కాబట్టి మొలకెట్టలేదు ఇక్కడ జ్ఞాని యొక్క ఇచ్చ కర్మ ఉన్నాయి కదా ఇవి ఎందుకు జన్మని ఇవ్వవు అంటే ఈ ఇచ్చ కల్పితము ఈ కర్మ కల్పితము అని ఆ జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది కనుక అది జన్మను ఇవ్వవు కనపడిందండి అసత్వబోధ అది కల్పితములనే తెలియట వలన కొత్త దేహము ఇచ్చేదిగా నా ఉండదు అని తెలిసిపోయినండి ఇంక విషయం అంటే ఉంటాం మళ్ళీ అన్నాం ఒక్కసారి పైది దృష్టాంతం ఓకే బీజేందాక దార్ష్టాంతికంతో కలపోసి చెప్పాను దార్ష్టాంతికం కింద వాక్యమే పైవాక్యం దృష్టాంతమే ఓకే బీజాని తు వేరుశ గ్రూప్ లు మొదలైన దృష్టాంతం అని చెప్పడం కోసం అలా చెప్తారు వర్జితాన్ని వేయించబడినవయి అకార్యకరా అంకురములను ఉత్పత్తి చేయనివి అయి సంధి అలా ఉంటాయి వాటి నుంచి అంకురం విద్వద్చాని యొక్క కామన తిగా తెలియబడవలము మామూలుగా ఇది ఇచ్చ అంటే కర్మ కర్మ అంటే జన్మ కాని జ్ఞాని యొక్క ఇచ్ఛ అది కర్మ దాకా వెళ్లినా జన్మ దాకా వెళ్ళదు ఎందుకంటే అది వేయించిన గింజల వంటిది అది ఎలాగా అంటే అసత్వబోధాలు వాటికి వాస్తవికత లేదు అని తెలియట వలన కార్యకర్త జన్మనిచ్చేదిగా నా ఉండదు కనపడిందండి భజ్జితాని తులిజాని అని ఓమాసు చాలా శక్తుందండి ఇప్పుడు అవి ఏమైపోయే తెలియదు వెళ్ళిపోయి ఇంత కొట్టలేదు అది ఈ చోట పడిపోయితాయి ఇంకొకట్లేదు యూఆర్ కంఫర్టబుల్ వెరీ నైస్ థ్యాంక్ యూ మనందరినీ చూసి నేను కూడా సెల్ ఫోన్ పెట్టుకున్నాను మనుషులు కానీ అది ఇటు అటు తీసుకెళ్ళట్లేదు దాన్ని తల దాన్ని తీకెని అది టేబుల్ మీద పడై పెట్టు పెట్టాలి ఉంది సెల్ ఫోన్ అయితే ఉంది కానీ అది ఎప్పుడు ఆఫే అవుతుంది చింతాష్ బోధో్రమనివర్తక చూడండి ఇప్పుడు ఆయన వేదాంతం దగ్గరకు వస్తున్నారు ఈ పని సమస్యలన్నీ పరిష్కరించి మీకు మాకేదైనా ఉపాయం చెప్పండి ఈ సుఖ దుఃఖముల బాగా నుంచి బయటపడే ఉపాయం చెప్పండి ఈ వరి జనులను వరి పీడిస్తూ ఉంటుంది వరి అసలైన పదం యాంగ్జైటీ దట్ ఈజ్ వర్డ్ పీపుల్ ఆర్ యాంగ్స్ ఎలాగో యాంగ్స్ తెలిసిన హై ఉన్నప్పుడు కాలేజీలో మంచి మార్క్స్ వస్తాయో రావో అనే ఆ మంచి మార్క్స్ వచ్చాక మంచి కాలేజీలో సీట్ వస్తుందో రాదో అనే ఆ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు వీరు ఒక్కడే కలిగే చాలా మంచి కాలేజీలు ఏవో ఒకటో రెండో ఉంటాయి కాలేజీలో చదువుకున్నావు అనుకుంటే పర్వాలేదు అలా అనుకోడుగా అలా అనుకుంటే వరదీ ఎందుకుంటుంది వరీలన్నీ బతకలేడు మనిషి వదీనికి సృష్టించుకుని బదిలీ తో అలా యాంగ్స్ గా బతుకుంటారు మనిషి లక్షణం ఉంది కాబట్టి మంచి కాలేజీలో సీట్ వస్తుందో రాదో అని యాన్షియస్ పేరెంట్స్ పిల్లాడు కూడా మంచి కాలేజీలో అయిన తర్వాత మళ్ళీ పై పైన దాని గురించి యాంగ్స్ ఆ పైర్ అయిన తర్వాత ఉద్యోగం రాదో అని యాప్షస్ నేను ఒక ఆయన అడిగాను ఎవరి ఉద్యోగాలు ఏమంటున్నారు మన తర్వాత మళ్ళీ మా బతి ఏమిటో అడిగాను అయితే ఆయన అన్నారు అలా దూంటారయ రైల్లో బాగా జనం ఎక్కేశారు సీట్ లేదు అని నీకు ఫోన్ వచ్చిందా రైలు ఎక్కడ మానేస్తావా స్టేషన్కి వెళ్ళడం మానేస్తావా స్టేషన్కి వెళ్తావు జనం ఉంటారు నిండా పెట్టారు ఎవడో దిగుతారు ఎవడో నలుగురు ఐదు రోజులు దిగుతారు ఇక్కడ ఎక్కివాళ్ళు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఆ సందలో వీళ్ళు దూరుతారు ఈ ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పండి అలా పోతూ ఉంటుంది రైలు గాడి అలా పోతూ ఉంటుంది దిగుతూ ఉంటారు ఎక్సీవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అలా పోతూ ఉంటుంది మా చిన్నప్పుడు జోకు ఉండేది ఊరు బయట ఉండే బ్రిడ్జి దగ్గరికి గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బోడ పేర పెట్టు వాళ్ళు దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గోదావరిలో పోతాడు అప్పుడు ఇంకొకటి పరిగెత్తుకుని వెళ్తాడు కానీ మీరు ఎక్కడ ఉద్యోగం అయితే హ్యూమన్ సైకాలజీని ఈ రచయితలు అంత బాగా పట్టుకుంటారు నిజంగా చూడండి ఎలా పట్టుకున్నాడు దానికి ఇదేదో సినిమాలో ఉంటుంది అప్పట్లో మొడపూడి వెంకట్రమైన సినిమాలో ఇలాంటివే ఉంటాయి అప్పుడు వాడు ఎందుకని అడుగుతాడు ఇదేమంటుందని సారీ అంటే అప్పుడు వాడు వాడు చెప్తాడు అంటే రేపు అప్లై చేయాలి జాబ్ జాబు ఖాళీ ఉంటుంది కదా అక్కడ అక్కడ అప్లై చేసుకుంటారు సంసారం అలాగే ఉంటుంది సంవత్సరం ఇప్పుడు ఎవరైనా పోయేదనుకోండి ఏడుస్తూ ఉంటారు ఏమంటే మాకు ప్రభుత్వం ఏదైనా పరిహారం ఇస్తుందని అనుకుంటారు మధ్యన ఇలాగే ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ వాళ్ళ జేబులో సొమ్ములు తవ్వుగా ప్రభుత్వ దగ్గర పరిహారం ఇస్తూ ఎవడో పోయాడు పరిహారం ఇస్తే కానీ బాడీ ఇక్కడి నుంచి తీయము రోడ్డు మధ్యలో కుటుం అది శేవం పెట్టుకుని ఎవరిస్తాడు మరి లేదు కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ మినిస్టర్ ఎమ్మెల్యే వచ్చి మేము ఇప్పిస్తామని చెప్తే హామీ ఇస్తే అప్పుడు ఆ బాడీ తీసుకెళ్లి తగలబెడతారు లేకపోతే అలా బాడీ అలా పెట్టి పుట్టుంటారు తర్వాత హామీ ఇస్తే తీసుకెళ్లి తగలబడతారు ఈ వాళ్ళు హామీ ఇచ్చే ప్రభుత్వ ఖజానా నుంచి పోతుంది డబ్బు వాళ్ళని దాదుగా వాళ్ళ జీవుల నుంచి ఇచ్చేదే లేదు ఎవరు కూడాను దానికి ఏదో బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్ పెట్టి వీడి టిప్పిటిప్పి వదిలేస్తారు ఎవడో ఇవ్వరు సొసైటీ కరప్ట్ సొసైటీ ఈ ప్రభుత్వం కరప్షన్ అక్కర్లేదు పీపుల్ ఆర్ రాల్స్ రాజకీయ నాయకులు ఏం చేశారంటే ప్రజలకి కరప్షన్ నేర్పారు డబ్బిచ్చి ఓటు వేయడం అనేది రాజకీయ నాయకులు నేర్పు పెట్టారు చచ్చిపోయినప్పుడు పరిహారం ఇవ్వడం అనే దాంట్లో కరప్షన్ అని రాజకీయ నాయకులు నేర్పు పెట్టారు ఆ పరిహారం కోసం ఆత్మహత్య చేసుకునే రైతులు ఉన్నారు మీకు తెలుసా ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇస్తారు కదా అందుకోసం ఆత్మహత్య చేసుకుంటాడు కూడా నేను పోతేనైనా ఈ కష్టాలు బయటపడతాడు వారికి ఏమో కొన్ని కష్టాలుంటాయి ఈ పరిహారం గురించి చదవగానే మనం పోతే పరిహారం వస్తుంది కదా అని ఆత్మహత్య చేసుకుంటారు వీళ్ళు కనుక ఇంటర్ఫియర్ కాకపోతే వాడు ధైర్యంగా ఎదుర్కొని ఆ కష్టం నుంచి బయటపడతారు ఎంత సొసైటీ అలా పోతూ ఉంటుంది ఎనీవే ఈ వరీ యాంగ్స్టర్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రాలేదనే యాంగ్స్టర్స్ పెళ్లి కాలేదు పెళ్లి కాదేమోనే యాంగ్స్టర్ పెళ్లి అయిన తర్వాత భార్య చెప్పిన మాట వినదేమోనే హైట్ చెప్పిన మాట వినేమో అంటే వీళ్ళు కంట్రోల్లో ఉండాలి ఆ కల్చర్ అలాంటివి దట్ ఈస్ హౌ వీఆర్ కండిషన్ భార్య అనేది నా కంట్రోల్లో ఉండాలి అది మోస్ట్లీ అలాగే ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు దారి అప్పుడప్పుడు తన ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది దానికి వీడు గ్యాంగ్స్టర్స్ అయిపోతుంది వదిలిపెట్టలేడు పట్టుకోలేదు సంసారుడిని చూసి శ్రీరామకృష్ణ గారు ఎవన్నారో తెలిసిన ఆయన నడిచిపెడుతుంటే చేనుగట్టు మీద నడిచి వెళ్తుంటే ఒక నీటి పాముని చూశాడు నీటి పాము దాని బురద అది విషమే అది కప్పని నిండింది ఆ కప్పని లోపల కంట మెంగి పారయలేదు ఆ కప్పవద్దు ఈయన వెళ్లేప్పుడు అది పరిస్థితి ఆయన దాకా ఆయన వెళ్లే మళ్ళీ రెండు మూడు గంటల తర్వాత వస్తే ఇంకా ఆ పరిస్థితి అలాగే ఉంది ఆ కప్ప సాగలేదు ఇది విరిగి పెట్టలేదు మెంగలేదు రెండు మూడు గంటల తర్వాత కూడా అది అలాగే ఉంది ఆయన అన్నారు సంసారంలో ఆ నీటి పాములాగా ఉంటారు వీడు పట్టుకుని ఉండలేడు విడిచిపెట్టను లేడు దాంతో ఏమవుతుంది విజ్జిపెట్టేస్తే ఉన్న ఫ్రీడమ్ లేదా గట్టిగా పట్టేసుకుంటే కూడా ఫ్రీడమే అది ఉండదు ఇది ఉండదు అలా యాంగ్జైటీతో బతుకుతాడు తర్వాత పిల్లల్ని కంటాడు యాంగ్జైటీ వాళ్ళు బయట వస్తారు మళ్ళీ ఎంటైర్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతాయి వీటికి రిపీట్ అయిన సైకిల్ కొడుక్కి కూతురికి మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాడు ఇంకా పెద్ద వయస్సుకి వస్తాడు పిల్లలు చెప్పిన మాట వినరేమో అనే యాంక్షయస్ ఉంటాయి తర్వాత పిల్లలు సరైన రెస్పెక్ట్ ఇవ్వరేమో అనే యాంక్షయస్ ఉంటారు అంటే తండ్రికి కొడుకు రెస్పెక్ట్ ఇస్తాడని ఆశ ఉంటుందండి హీ హీ ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేయకపోతే వాడు మహాత్ అవసరంలో ఎక్స్పెక్ట్ చేస్తారు వీడు ఈ కొడుకు కోసం కుక్క పడు ఉంటాడు అందుకోసమే వీడు పెరిగి పెద్దవాడై స్వతంత్రుడయ్యి మనల్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడేమో అని ఆశిస్తారు వాడి కూడా వాడి వచ్చి కదా మనసుకు వస్తే పోయింది రెస్పెక్టేగా డబ్బులు ఇవ్వక్కరు డబ్బులు ఇవ్వాలంటే భార్యను అడగాలి రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రారంభం వాడు అది కూడా ఇవ్వడం వాడు హడావిలో వాడు ఉంటాడు రెస్పెక్ట్ వీడు కుమిలిపోతూ ఉంటాడు హ్యాంక్ష ఇంకే ఈ రోగంలో రోగాలు హ్యాంక్ష హస్ తెలుసిన యాంగ్జైటీ వల్ల డయాబెటీస్ వస్తున్నా ఓకే అవి వచ్చిన డయాబెటీస్ వల్ల యాంగ్జైటీ పెరుగు ఈ విష స విష సర్కిల్ అలా తిరుగుతూ ఉంటుంది హార్ట్ అనేది నేను అప్పుడప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను పొద్దున్న సూర్య భగవానికి దండం పెట్టా ఏమయ్యా ఇంతవరకు ఈ హార్ట్ ప్రాబ్లం పెట్టేవు కాదు నాకు ఏదో విశ్రాంతిగా పాఠం తిప్పుకుని ఏదో లక్ష్య చేసి బతికేస్తున్నావు ఈ హార్ట్ అనేది పెట్టేవు కాదు నువ్వు నీకు ఇంకా ఏ కోరిక లేదమ్మా నన్న నువ్వు ఇలాగే నన్ను కాపాడు సరిపోతుందని అప్పుడప్పుడు దండం పెడుతూ ఉంటావు హార్ట్ పెట్టే వింటే దేవుడు ఇంకా వీడు ఖర్చు అయిపోతున్నాడు డబ్బు ఖర్చు అయిపోవడం కాదు వీడే ఖర్చు అయిపోతున్నాడు అంటాడు యాిగ్రామ్ అంటాడు ఈ టాబ్లెట్ అంటాడు అంటాడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి యాంగిబైటిక్ ఇంకా ఆ తర్వాత సాగు గురించి యాంగిబైటిక్ చచ్చిపోతానేమో పోని పోతే పోవచ్చు కానీ కష్టపడితో చచ్చిపోతానేమో దుఃఖిస్తూ చచ్చిపోతానేమో పోతే మంచిది కదా హఠాత్తుగా పోవడం అవుతుందో అవుదో తొందరగా హఠాత్తుగా వెళ్ళిపోతానేమో అని చెప్పారు మనిషి హీఈమ్ విత్ దీని పేరే సంసారం దీని నుంచి బయటపడ్డ అది విద్యారంజ స్వామి ఆయన ఘోరంలో ఆయన ఏదో సమాధానం అంత అంత సింపుల్ కాదు ఇది చాలా కాంప్లెక్స్ హ్యూమన్ లైఫ్ సిచ్యువేషన్ దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది బట్ ఆయన చెప్పి ఏమిటో చూద్దాం ఆయన చెప్పింది కూడా బాగా ఉంది చింతా విషద్ భా భావిత్ అన్యతి చింఘన అయోధ భ్రమనివర్తక ఆయన ఆయన ఏమంటున్నారంటే ఈ యాంజైటీకి పరిష్కారము జ్ఞానము యాంగ్జైటీకి పరిష్కారం రెండే ఉన్నాయండి ఒకటి యాంజైటీ ఎక్కువ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన ఏదో ముందో మాకో ఏదో ఇస్తాడు ఏదో కౌన్సిలింగ్ కూడా చేస్తాడు టాబ్లెట్ వేసుకుంటే మీరు రోజు కలుస్తూ అది అంత మంచి పరిష్కారం కాదు బట్ పరిష్కారం ఉన్నది రెండే మూడోది లేదు మీరేమో ఎర్ర రంగు రాయి ఉత్తు ఉంగరం పెట్టుకుంటే పోతుంది ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అదంతా కూడా చీటింగ్ దర్ ఇస్ నోట్ ట్రూ తిరియట్ మిస్కన్సెప్షన్ దాని బాగా లోకంలో ప్రచారం చేసుకుంటున్నారు దానికి మనం ఏం చేస్తాం అది తప్పు ఇది రెండే మీకు ఇది మీరు చదువుకునే నేను అర్థం చేసుకుంటే యాటైపోతున్నాం మీరు అలా పోగొట్టుకోవాలి లేదా ఎవరి దగ్గర డాక్టర్ దగ్గర వాళ్ళు మంది ఇచ్చి ఇదే చెప్తారు వాళ్ళు మంది ఇచ్చి ఇదే మందు వేసుకోవాలి తప్పదు ఎందుకంటే పెద్ద వయస్సు వచ్చినప్పుడు ఒక వ్యాధి వచ్చి వ్యాధి వస్తుంది కదండి ఆ వ్యాధితో పాటుగా డిప్రెషన్ కూడా వస్తుంది అని చేత డాక్టర్లకి తెలుస్తుంది వాళ్ళు మనదిస్తారు ఇప్పుడు ఆ వ్యాధి వచ్చిన ఆయన పెద్ద స్వామి అనుకోండి పెద్ద స్వామి స్వామికి డిప్రెషన్ ఏమిటి ఉండకూడదుగా అంచేత కానీ డాక్టర్ని తెలుస్తూ ఉంటుంది శిష్యులు తెలుసు శిష్యులు ఉండే అంధులు ఏమన్నా తెలుసున్న శిష్యులు ఆలోచన ఉన్న శిష్యులు ఊరికే లుడు బసవన్న శిష్యుడు అలాంటి శిష్యుడు వాళ్ళకే ఆలోచన ఏమి ఉండదు ఊరికే పర్సనాలిటీ వర్షిప్ లో పడిపోతూ ఉంటారు కానీ డాక్టర్లలో ఉండదు అంచేతనే పర్సనాలిటీ వర్షిప్ చేస్తున్న డాక్టర్ల చేత వైద్యం చేయించుకోకూడదు అలాంటి డాక్టర్ల చేత మీరు వైద్యం చేయించుకుంటే దానికి విఐపి సిండ్రోమ్ అని పేరు ఆ రోగం తగ్గదు వీళ్ళ వైద్యం పనికి పర్సనాలిటీ వర్షిప్ లేని డివోటీ కాని వాటి చేత వంచాలి వాడు నాస్తికుడు అయితే మరీ మంచిది ఎందుకంటే వీళ్ళు ఈ వేషం అనేది చూసి వాడేమి ఇంప్రెస్ అవ్వడం ఆ రోగాన్ని ప్రతిరోజు చేస్తారు ఓకే కాబట్టి ఈ స్వామికి డిప్రెషను ఎందుకని డిప్రెషన్ ఆయన తప్పు కాదు ఆ వ్యాధిని బట్టి వస్తుందండి వ్యాధి ఏం సపోజ్ బెడ్ రిడ్డర్లో వేయనట్టుగా చేసింది అనుకోండి ఇటువంటి లేచి తిరిగి అలవాటు ఉన్న మనిషి బెడ్ రెండు అని అయిపోతే నాలుగు రోజులు ఐదు రోజుల్లో వాడికి యాంగ్జైటీ వచ్చేస్తుంది డిప్రెషన్ లో వెళ్ళిపోతాడు అది డాక్టర్ వస్తుంది అంటే డాక్టర్ నిజక ఇస్తాడంటే ఎవరికి చెప్పకుండా ఓ పిల్లు ఒకటిస్తాడు నాలుగు సూటలో చెప్తాడు ఆ పిల్లి డిప్రెషన్ పిల్లు కదా అంటే ఎంత రోజు ఎవరికి చెప్పకు ఆ లేబుల్ తీసేసి ఆ పిల్లు రహస్యంగా పెట్టుకుని అది చింపి అవతల పాలేసి ఇలా మొత్తం చేసే అవతల పాలేసి ఆ పిల్ల అందుకు వేస్తూ ఉంటుంది అలా ఇస్తారు డిప్రెషన్ మెడిసిన్ కూడా అంటే నేను ఇది ఎందుకు మనిషికి యాంగ్జైటీ అన్నది ఇజ్ ఇష్యూ ఇట్స్ అన్ ఇష్యూ ఇప్పుడు మీకు సత్సంగం ఒకటి ఉన్నది కనుక మీకు అంద లోకంలో ఉండి వాళ్లకున్నంత యాజైటీ లేకుండదు లోకంలో ఉండి వాళ్లకు ఉన్న కోరికలు లేకుండా వాళ్ళకున్న భయాలు మీకుండవు వాళ్ళకున్నంత యాజైటీ మీకుండదు వాళ్లకున్నంత లోభం లేకుండదు మరి స్వచ్ఛంగా అంటే ఎవరినుకుంటారు సచ్చంగంగా అంటే మరి దాని విలువని దాని విలువ తెలియదు ఆరోగ్య విలువ ఎప్పుడు రోగం వస్తే తెలుస్తుంది రోగం లేకపోతే ఆ రోజు తెలియకుండానే ఉండిపోతుంది కాబట్టి సత్సంగం యొక్క విలువ ఏమిటంటే యాంగ్జైటీ లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్నంత మీకు ఉండదు కాబట్టి ఆ సత్సంగానికి ఆ పవర్ ఉన్నది ఆ జ్ఞానము ఆ పవర్ ఉంది కాబట్టి జ్ఞానముతోటి జ్ఞానం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ కరెక్ట్ అండర్స్టాండింగ్ తోటి మీరు ఈ సాల్వ్ చేసుకోవచ్చు ఏమిట అండర్స్టాండింగ్ ఏమిటంటే ఎటు ఏదైతే అభావి ఘటిల్లేది కాదు ఘటిల్ అంటే ఊట అవడం హ్యాపన్ అది అయ్యేది కాదు అది నాభావి అవ్వబోదు ఇప్పుడు ఒక ఆయన వాళ్ళ అబ్బాయి చదువు నేను చెప్పాడు నీకున్న చదువు గురించి బెగ పెట్టుకోగా వాడు ఆ ఇంజనీరింగ్ వాడు పాస్ కాడు వాడికి లెక్కలు రావు వాడికి సెన్స్ లేదు లెక్కల సెన్స్ లేదు వాడికి వాడికి ఇంజనీరింగ్ అలాగే ఉంటాడు మరైతే ఏం చెప్పి చక్కగా బిజినెస్ పెట్టు బిజినెస్ మ్యాన్ నీ బిజినెస్ లో పెట్టుకో లేకపోతే బీకామ్ చదివించుకో లేకపోతే బిజినెస్ లో పెట్టుకో రాణిస్తాడు నీకు చేతికాలంలో వస్తాడు అంతేకాని వాళ్ళు ఈ నీరు అవ్వాలని కూర్చుంటే అది వర్కౌట్ కాదు అంతేనంటారా అంటే ఏమన్నా భార్య వినలేదు ఆవిడకి అసలు చెప్పిన చేశాడు వెంటనే చేయలేదు ఆరు మాసాల తర్వాత చేశాడు ఈ ఆరు మాసాలు చింతన అనుభవించి ఆరు మాసాల తర్వాత చేసి అమ్మాయ భగవంతుడానికి చేయకపోయాడు కాబట్టి ఏది అభావి ఏది ఏది ఘటినలేది కాదో అది ఘటినలేదు ఇప్పుడు నాకు జుట్టు రావాల బాల్ హెడ్ పోవాలి జుట్టు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు అలాగే సంసారం కూడా అలాగే ఉండింది అది ఇంకా ఈ మాట కాదు తర్వాత బావి చే కఠిన లేదయితే అది అన్యథ ఇంకో రకముగా నా ఆవాదు ఒకవేళ ఘటిల్లేదే అనుకోండి ఇంకో రకంగా అవనే అవదు ఇంకో రకంగా అవదు ఘటిల్లేదు ఘటిల్ని తీరు నేను చాలా మందికి చెప్తా మా పూర్వం ఎవనివ్వారంటే మా అమ్మాయి పెళ్లి అవ్వడం లేదు అని బెగబెట్టుకునేవారు యాంగ్ యాంగ్స్ సవకాయ యాంగ్జైటీ పెట్టుకోకు మ్యారేజ్ సార్ మేరేజ్ హగన్ మ్యారేజ్ అయ్యే సందర్భం ఉంటే తప్పకుండా అయి తీరుతుంది నువ్వు యాంగ్జైటీ పెట్టుకోకు అని నేను చెప్తూ ఉంటాను కొంతమంది వింటారు వినే హ్యాపీగా ఉంటారు ఈ లోపల మ్యారేజ్ అవుతుంది కొంతమంది విన్న అలా యాక్సెస్ గా ఉంటారు ఈ లోపల మ్యారేజ్ అవుతుంది కాబట్టి చూసి ఉంటే ఒకప్పుడు ఇప్పుడు కొడుకు పెళ్లి గురించి బెంగల్ పెట్టుకున్నాడు ఇప్పుడు కూతురు పెళ్లి గురించి ఎవరికి బెంగే లేదు కొడుకు పెళ్లి గురించి పెళ్ళాం కొడుకు పెళ్ళి అవుతుందో పెళ్ళ ఉండదు ఎందుకంటే అమ్మాయి పెళ్లి ఆడడం మానేసాం వాడికి నచ్చిన సంగతి వాడిని అక్కడ నిలబడ అక్కడ నిలబడదా చెప్పు నీ సంగతి చెప్పు అది వాడి వాడి లక్షణాలన్నీ పరిశీలించి పెళ్లి అడతారు పెళ్లి నేను ఒక మంచి వేదద్వాంసం జరుగుతాను అతన్ని పెళ్లి ఆడటానికి అమ్మాయి ఎవరు ముందుకు రాలేదు మంచి సంపాదన ఉండదు మంచి విద్వాంసుడు ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళ ఉద్యోగం మంచి సంపాదన నెలకి ఇరవై వేలు ఎంతో సంపాదించారు ఏ అమ్మాయి అతన్ని పెళ్ళాడలేదు అంతకంటే తక్కువ చేయట కానీ వెళ్ళాడని తప్ప అతన్ని పెళ్ళాడలేదు ఎందుకని పిల్లకాదీ పెట్టుకుని ఇంకో అమ్మాయి తీశారు ఎంటెక్ పాస్ అయింది ఎంటెక్ ఎంటెక్ అనుకుంటా ఎంటెక్ అయితే బీటెక్ అయింది వేద పండితుడిని పెళ్ళాడు ఎందుకంటే ఆ వేద పండితుడికి స్టేటస్ ఉంది సొసైటీలో మంచి ఉద్యోగం ఉంది వేద పండితులకు ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళు కొంచెం కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు ఇంక పిలక ఒక్కటే అడ్డు ఎవరో మద్దతు చెప్పారు ఆ పిలక ఎందుకంటే పిలక తీస్తే ఉద్యోగమైపోతుంది కాబట్టి ఆయన పిలకతో ఉంటాడు అప్పుడప్పుడు సినిమా హాల్కు వెళ్ళేప్పుడు ఫ్యాన్ టోన్ వేసుకోవచ్చు తప్పేం కాదు పై కదో చుట్టు చుట్టుకోవచ్చు ఎలాగూ ఉంటుంది అది ఒక్కటే అడ్డు కానీ బంగారు లాంటి మొగుడు నీకు చెప్పు చేతల్లో ఉంటాడు చాలా మంచివాడు కానీ ఎవరిలో నష్ట చెప్తే ఆ పిల్లడి విఆర్ హ్యాపీ కాబట్టి అయ్యి కదో అవుతుంది నువ్వు ఏం చేసినా ఇది అని అయం ఈ బోధ జ్ఞానము చింతా విషజ్ఞ యాంగ్జైటీ అనే విషమును పోగొట్టేది భ్రమ నివర్త భ్రమలను పోగొట్టేది కాబట్టి మీరు జీవితాన్ని ఎలా ఎదురు చాలా గొప్ప బోధేది మీరు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన ఒక బ్లూ ప్రింట్ మనస్సులో పెట్టుకుని జీవితం ఇలా ఉండాలి అని అలా ఎదుర్కోకూడదు మీరు అనుకున్నట్టు జీవితం ఉంటే ఆ జీవితంలో ఇంకా ఛాలెంజ్ ఏముంది కొత్తదనం ఏమున్నదిల్ ఏమున్నది మోహ శోభ ఏమున్నది మీరు అనుకున్నట్టు జీవితం ఉండకూడదు జీవితం నేను అనుకున్నట్టు ఉండాలి అని అనుకోకూడదు తప్పదు మరి ఏమనుకోవాలని అనుసినండి జీవితము ఇట్స్ ఏ న్యూ థింగ్ ఎవ్రీడే ఎవ్రీ డే ఈజ్ అంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ఎ న్యూ సిచ్యువేషన్ న్యూ ఛాలెంజ్ నేను ఫేస్ చేస్తాను నాకు ఈశ్వరుడు అనుగ్రహం కలదు ఈశ్వరుని యొక్క భరోసాతోటి జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను వాటికి సుఖ దుఃఖములని పేరు పెట్టద్దు సుఖము కాదు దుఃఖము కాదు పరిస్థితి అంటే ఘటన ఈ ఘటనలను నేను ఒక ఈశ్వరునిపై భరోసాతోటి ధైర్యంతో సాహసంతో నేను ఫేస్ చేసుకుంటాను అంతే తప్ప నేను భయపడదాం గుర్తుంటామా అనే బోధలో బతకాలి తప్ప ఇలాగే అవ్వాలి జీవితము అని ఒక టార్గెట్ పెట్టుకుని టార్గెట్ పెట్టుకోకూడదు టార్గెట్ పెట్టుకున్నవాడు ఖర్చు అయిపోతున్నాడు వాడు సుఖంగా బ్రతకూడదు టార్గెట్ జీవితానికి టార్గెట్లుంటే ఫ్యూచర్ ప్రజెంట్ లో టార్గెట్లే ఉండవు పరిస్థితులు ఉంటాయి మన రెస్పాన్స్ ఉంటాయి అంటే అంటే పరిస్థితి ప్రతిదీ కొత్తదే మీ మెమరీ ఏం చేస్తుందంటే దాన్ని పాతదాంతో పోలుస్తుంది అది పాత దాంతో పోల్చేది కాదు కొత్తది ప్రతి బ్లడ్ టెస్ట్ కొత్తదే ప్రతి పరిస్థితి కొత్తదే కాబట్టి కొత్త దాన్ని కొత్తదనంతో మనం ఎదుర్కోవాలి మెమొరీ తోటి ఎదుర్కోకూడదు కాబట్టి ఐ విల్ ఫేస్ ది చాలెంజ్ ఐ విల్ యాక్సెప్ట్ ద థింగ్స్ హ్యాస్ ది కమ్ అండ్ దెన్ ద ఆ రకంగా జీవితాన్ని మీరు కనుక చూసుకున్నట్లయితే యాంగ్జైటీ స్థానంలో ఒక కొత్త ఫ్రెష్నెస్ ఆఫ్ అప్రోచ్ ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్ అవి వస్తాయి యాంగ్జైటీ పోతుంది కాబట్టి ఆ రకంగా జీవించాలి అని శ్లోకం చెప్తోంది చాలా మంచి శ్లోకం చింతా విషయం నిర్బంధ తర్వాత శ్లోకం బుధవారం నాడు మనం ఆ శ్లోకాన్ని చూద్దాము రేపు బులారం క్లాస్ ఉంది బుధవారం బాగా వర్షం ఉంటే క్లాస్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అది మీకు వాట్సాప్ పోస్ట్ ఓకే очку bodhствен, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako, bodhutthako.